గణపతిమహే కవిం కవీనాముపమశ్రవస్తమే శా బ్రహ్మణస్పత ఆ మోచి సాగర శ్రీమహాయే నమ సివసమారంభా శంకరాచార్యమస్మదాచార్యపకారంపరా భద్రం తే భష్ముయా భద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తు యశేమ దేవదాయ స్తింద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వవేదాస్తి నష్టాక్ష్యోరిష్టనేమిస్తి నో బృహస్పతిర్ద్యాతు shant shant shantihi shanti. om shanti shanti shantihi om brahma deva nam om brahma deva nam prathama sambhu bhuva satanam sambhu bhuva vishvasya kapa bhuvanasya gopta vishvasya kapa సహ విద్యాం సర్వ్యా ప్రతిష్టా అథర్వాయ జ్యేష్టపు ప్రాహ సో ఉపనిషత్తు ఓంకారంతో ఆరంభం అసలు వేదమంత్రం ఏదైనా ఓం తోట ఆరంభ ఓం తోట అంతం సో ఓం ఓం అన్నది అది ఇట్స్ ఏ వెరీ స్పెషల్ సౌండ్ మిగతా సౌండ్స్ లాంటిది కాదు ఇది మానవుడి చేతను మానవుడి బుద్ధి చేతను నిర్మాణం చేయబడిన శబ్దం కాదు ఓమన్ ఇట్స్ ది సౌండ్ ఆఫ్ ది నేచర్ ఎనీవే సమస్త వేదముల యొక్క సారము ఓంకా నిజానికి ఎలా వ్యాఖ్యానం చేస్తారంటే వేద సారము గాయత్రి గాయత్రి సారము వ్యాహృతులు భూర్భువ శువ అనే వ్యాహృతులు ఈ వ్యాహృతుల యొక్క సారము ఓంకారము బిందువు ఓంకారము ఆ ఓంకారము యొక్క సారము బిందువు అంటే బిందువు అంటే ఓ అనే అమ్ముందు సో ఓంకారము ఆ ఓమ్ బిందువులోకి విలీనమైపోతుంది సో అర్ధే ఆ బిందువుని ఓంకారము దాంట్లో విలీనమవుతుంది బిందువు ఆ బిందువు యొక్క సారము పరమాత్మ మీరు ఆ బిందువు చేరేప్పటికీ అహంకారం విలీనమైపోయి శుద్ధ చైతన్యం దేశకాల దేశకాలములకు అతీతమైన చైతన్యం విల్లు అది పరమాత్మ అదే బ్రహ్మ సో ఆ మొత్తం వేద సారము ఓంకారం నుండి ఉన్నది ఇంకేతనే ప్రతి మంత్రం కూడా ఓంకారంతో ప్రారంభమవుతుంది సో బ్రహ్మ దేవాళం ప్రథమ సంబంధంగా బ్రహ్మ అంటే బ్రహ్మగారు దీర్ఘం ఉంటే బ్రహ్మగారు ఇంకేతనే మేము తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు తెలుగులో అయితే బ్రహ్మగారు అంటే ఆయన అంటే సృష్టికర్త బ్రహ్మ అని ఊరుకుంటే అది నిర్గుణ పర బ్రహ్మ అలా డిస్టింగ్విషన్ ఆ దారు పెడితే డిస్టింగ్షన్ ఇంగ్లీష్లో పాఠం చెప్పేప్పుడు బ్రహ్మ గారు అంటే ఇంగ్లీష్లో పెరిగింది కదా బ్రహ్మా జీ అన్నారు ఓహో హీ ఈజ్ టాకింగ్ అబౌట్ ఏ క్రియేటర్ వేరే బ్రహ్మన్ అని అన్నా అనుకోండి ఇంగ్లీష్లో దట్ ది నిర్గుణ పర సో దట్ ఈస్ ది డిస్టింగ్షన్ ఇది ఎలాంటి అంటే అహంకి అహంకారాకి ఉండే డిస్టింగ్క్షన్ అహం ఉందనుకోండి ఇ ప్యూర్ ఐ సెన్స్ అహం ఆ ఐ సెన్స్ లో బాడీ ఐడెంటిఫికేషను ఇలాంటివి ఏం లేవు సో కాన్షియస్ ప్రసెన్స్ అహం అస్మి అయామ్ అయితే ఈ అయామ్ బాడీ తోటి ఐడెంటిఫై అయినప్పుడు బాడీ అనగానే కర్మేంద్రియాలు ఉంటాయి కనుక జ్ఞానేంద్రియాలు కూడా ఉంటాయనుకోండి జ్ఞానేంద్రియాల విషయం అలాంటి పెట్టి బాడీ అనగానే కర్మేంద్రియాలు ఉంటాయి జ్ఞానేంద్రియములు దే ఆర్ మోర్ క్లోజ్ టు ది చైతన్యం దాన్ టు ది బాడీ కర్మేంద్రియములు దే ఆర్ క్లోజర్ టు ది బాడీ దాన్ టు ది చైతన్యం సో ఎప్పుడైతే ప్యూర్ సెన్స్ ఆఫ్ ఐ అయాము ఉన్నదో అది బాడీ తోటి ఐడెంటిఫై అవుతుంది అయామ్ అనే సెన్స్ బాడీతో ఐడెంటిఫై కాగానే దాన్ని ఈగో అంటారు ఆ అహమ్ అన్నది బాడీతో ఐడెంటిఫై కాగానే ఇట్ బికమ్స్ ది కర్త కర్త డూయర్ అవుతుంది బాడీ అంటే అండి కాళ్ళు చేతులు కదా కాళ్ళు చేతులు వాక్కు మనిషిని నిద్రలు వేస్తూనే ఏం చేస్తుంది మొట్టమొట్టదు బాడీతో ఐడెంటిఫై ఏది కాఫీ తయారైందా అంటాడు వాగి వ్యాపారం ప్రారంభం తర్వాత కాళ్ళతోటి నడక చేతులతోటి ఏదో పట్టుకోవడం సో ఈ విధంగా దేహ తాదాత్మ్యంతో మనిషి కర్త అవుతాడు సో అయాం అనేటువంటి శుద్ధ స్వరూపానికి అహమ్మని పేరు సంస్కృత భాషలో ఆ అహమ్మ దేహంతో తాదాత్మ్యాన్ని చెంది కర్త అయినప్పుడు దానికి అహంకార అవుతుంది అహం కరోమి ఇది అహంకార అహం వేరు అహంకారేరు అహంలో దోషమేం లేదు అహంకారంలో దోషం లేదు ఆ దోషం అంటే అజ్ఞానం దేహపాదాత్మ్యమును చెందుతా అనే దోషం అహంకారంలో ఉంది అహంలో దోషం అహం అది ఈశ్వరుని యొక్క ప్రతీక అహం ఆత్మ గుడా సర్వభూతాశీల స్థిత అదేవిధంగా అహంకి కర్తృత్వాన్ని జోడిస్తే అహంకారమైనట్టుగానే బ్రహ్మకి పరబ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మకి కర్తృత్వాన్ని కర్తృత్వం అంటే సృష్టి కర్తృత్వం ఆ కర్తృత్వాన్ని జత చేస్తే బ్రహ్మా బ్రహ్మాజీ సో సో అకర్తృ అభోక్తృ సచ్చి సత్యం జ్ఞానమనంత ఏ సచిదానంద ఘన స్వరూపము కలదో అది బ్రహ్మ బ్రహ్మం ఆ పరబ్రహ్మయుణుడు సృష్టికి ఒక వ్యవస్థ చేయటం కోసం సృష్టిని ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం ఆ పరబ్రహ్మయందు కర్తృత్వాన్ని అధ్యారోపం చేస్తే అది బ్రహ్మా అవుతుంది బ్రహ్మా ఈ బ్రహ్మ దేవానాం ప్రథమ దేవతలలో మొట్టమొదటి కూడా ప్రథమ అంటే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అర్థం లేదా దేవతలలో శ్రేష్ట అని కూడా దేవతలలో శ్రేష్ఠుడు ఎందుకంటే దేవతలు అంటే ఇదంతా చెప్పాన కొత్త పాఠమైన చెప్తున్నానా చెప్పిందే చెప్తున్నానా కొత్త పాఠమే చెప్తున్నానా సో భాష్యం చెప్పాలి వస్తాను సో ఈ దేవతలలో ప్రథమ అని అన్నామే ప్రథమ అంటే చాలా సర్వోత్కృష్టుడు ఇప్పుడు ఈ బాడీ ఉందనుకోండి ఈ బాడీలో దేవతలు ఉన్నారు దేహాన్ని దేవతలుగా వర్ణిస్తారు కన్ను ఒక దేవత దేవత అంటే ప్రకాశము అని అర్థం దివు కాంతవు ప్రకాశింపజేసేది దేవత దేవత అంటే ఏదో చేరో లేకపోతే ఏదో పంచబెట్టుకుని అక్కడెక్కడో ఉంటారని కాదు ప్రకాశింపజేసి దట్ ఈజ్ నాట్ దేవత ఈజ్ సో కన్ను ఉందనుకోండి రూపాన్ని ప్రకాశింపజేసుకోండి కాబట్టి దేవతలు చెవి ఇంకో దేవత అలాగే ఇవన్నీ దేవతలు దేహో దేవాలయ ఇవన్నీ దేవతలు ఈ కన్ను చెవి ముక్కు చేతులు కాళ్ళు మొత్తం ఇవి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఐదు ఐదు పది వీటన్నిటికీ కూడా ఓవర్సీర్ అంట ఓవర్సీ సూపర్వైజర్ మనస్సు పదకొండు ఏకాదశి ఈ పదకొండు కూడా దేనియందు సమర్పితమై పనిచేస్తున్నాయి అని మీరు ఆలోచించినట్లయితే అజీవభావం అహం అనేది ఉందే దానియందు ఇవన్నీ కూడా సమర్పితమై పనిచేస్తున్నాయి చేతులు పనిచేస్తున్నాయంటే నేను తోటి జతమూడి చేతులు పనిచేస్తున్నాయి ముక్కు ఆఖ్వానిస్తోంది అంటే నేనుతో జతం ముక్కు ఆహ్వానిస్తుంది సో ఇంద్రియములన్నీ కూడా ఆ నేను చుట్టు పనిచేస్తూ ఉంటాయి ఆ నేను మూలస్థానం ఇవన్నీ ఆ నేను నుంచే ఉద్భవిస్తాయి ఆ నేనుకి ప్రథమ అని అహం ఈ దేహంలో ఉండేటువంటి దేవతలన్నిటికీ అహం అనేటువంటి దేవత శ్రేష్ట అలాగే ఈ సర్వ్ ఎప్పుడు కూడా అధ్యాత్మము అధి దైవము అన్నీ పోయిన్సిడెడ్ అవుతూ ఉంటాయి మైక్రో కాల్సము మైక్రో కాల్సము ఇది కోయిన్ సైడ్ అవుతాయి ఫోటోగ్రాఫ్ లాంటివి ఇప్పుడు సిక్స్ ఫోటార్కి ఫోటోగ్రాఫ్ తీశారనుకోండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీశారనుకోండి అక్కడ ఉన్నదంతా ఇక్కడ కోయిన్ సైడ్ అవుతుంది అక్కడ ముక్క అంత పొడుగు ఉందో ఇక్కడ ముక్కు అంత పొడుగు ఉండదు బట్ అక్కడ ముక్కుకి తగ్గట్టుగా ఇక్కడ ముక్కు ఉంటుంది సో దట్ ఈజ్ మైక్రో మ్యాక్రో మ్యాక్రో అండ్ మైక్రో అలాగే ఇది మ్యాక్రో ఇది మైక్రో మ్యాక్రోతో కోయిన్ సైడ్ సో మ్యాక్రో యూనివర్సల్ లెవెల్లో పరిస్థితిని అర్థం చేసుకుంటూ ఇక్కడ పరిస్థితిని చక్కగా వినియోగించవచ్చు బికాస్ బోత్ కోయిన్ సైడ్ వి చేయించారు ఎనివే సో ఈ యూనివర్స్ అంతా కూడా ఇట్ ఈజ్ ఏ ప్లే లీల దేని యొక్క లీల ఈశ్వర శక్తి యొక్క లీల ఆ ఈశ్వరుని శక్తి అది మన బుద్ధికి అందనిది అచింత్యమైనది ఎప్పుడు బుద్ధికి ఏది అండదో దానికి మాయా అని పేరు మాయా అంటే అంతకంత గొప్ప విశేషమేం కాదు అంచేతనే దాన్ని మాయాశక్తి అంటే అచింత్యమైనటువంటి శక్తి ఊహకు అందని మహిమ కలిగినటువంటి ఆ శక్తి ఐశ్వరీయ శక్తి ఏదైతే అదియే సకల జగద్రూప జగత్తులో ఉండే వివిధ శక్తుల రూపంగా ఆ శక్తే ప్రకటమవుతోంది ఒకే శక్తి ఒకే శక్తి అనేక రూపాల్లో కనపడలేదు ఒకే ఎలక్ట్రిసిటీ అనేక రూపాల్లో కనపట్టలేదు ఎలక్ట్రిసిటీ రూపాలన్నీ లెక్కేయడం ప్రారంభిస్తే మీరు లెక్క వేయలేరు పూర్వం అంటే ఎలక్ట్రిసిటీ అంటే దీపము ఫ్యాను ఇప్పుడు అలా కాదు ఎలక్ట్రిసిటీ ఈజ్ సో మెనీ థింగ్స్ పూర్వం మా ఎలక్ట్రిసిటీ అంటే దీపం పెరుగుతుంది ఫ్యాన్ తిరుగుతుంది బస్ బట్ నాట్ ఎనీమో ఇట్ మీన్స్ టూ మెనీ థింగ్స్ సో దాని మేనిఫెస్టేషను అలా విశ్వరూపం దాడి చేసి ఉండే వచ్చిన శక్తి ఎనీవే సో అలాగే ఆ ఈశ్వరీయ శక్తి వివిధ రూపాల్లో మనకి ప్రకటన అవుతోంది సూర్యుని రూపంలో చంద్రుని రూపంలో వాయువు తర్వాత భూమి గ్రహములు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆల్ న్యాచురల్ లాస్ అన్ని కూడా ఈశ్వరీయ శక్తి యొక్క మేనిఫెస్టో రూపాలే సో ఈ రూపాలన్నింటికి కూడా దేవతలు ఉంటుంది సో ఈ దేవతలన్నింటి ఇప్పుడు చేతితో పనిచేస్తు చేతి చేస్తుండే ఎవరు పనిచేస్తున్నట్టు నేను పనిచేస్తున్నాను కన్ను చూస్తుండే ఎవళ్ళు చూస్తున్నట్టు నేను చూస్తున్నాను సో ఎవ్రీథింగ్ ఈజ్ నేను నేను యొక్క మహిమే అలాగే ఆ ఈశ్వరీయ శక్తి యొక్క మహిమే ఈ సర్వ జగత్తు కాబట్టి ఈ ఒక్కొక్క రూపానికి ఆ శక్తి రూపాలకి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క దేవత అప్పుడు ఈ దేవతలందరిలో మొట్టమొదటి సర్వోత్కృష్టం ఎవరవుతారు ఆ బ్రహ్మగారే అవుతారు ఆ హిరణ్య గర్భుడే ఉంటారు హిరణ్య గర్భుడు బ్రహ్మ అంటే సో ఆ హిరణ్య గర్భుడు ప్రథమ సర్వ ప్రథమ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అర్థం నాట్ ఓన్లీ గ్రేట్ గ్రాండ్ బట్ హీ ఈజ్ ది మోస్ట్ ప్రామినెంట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రథమ అని చెప్తారు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అండంలో అభిప్రాయం బ్రహ్మగారు అది క్రియేటర్ ఆయనకి బ్రహ్మగారికి మానస పుత్రుడు మరీచి కి మానస పుత్రులు ఉంటారు సో ఈ పురుషుడు స్త్రీ సమాగమము సంతానము ఇదంతా తరువాతి వ్యవస్థ ఆరంభావస్థలో మానసపుత్రులే సంకల్పం చేతనే పుత్రులు పుడతారు సినిమా తెర మీద పుట్టి పుత్రులందరూ సంకల్ప పుత్రులు అక్కడ వాస్తవ పుత్రులు ఎవళ్ళు డైరెక్టర్ గారి సంకల్పాన్ని పట్టి పుడుతూ ఉంటారు అంటే సో ఎనీవే దీనికి జగత్తుకి డైరెక్టరు ఆయన బ్రహ్మగారు సో ఆయనకి సంకల్పం చేతన జన్మించినటువంటి ఋషుల యొక్క నామాలు కొన్ని ఉన్నాయి మరీచి మరీచి అంటే కాంతి అని అర్థం ఆ పేరులోనే మనకు దాని స్వరూపం అర్థమైపోతుంది చాలా జ్ఞాన ప్రకాశము అని అర్థం జ్ఞానమునకు ప్రకాశము అని కాంతి అని కూడా పదాలతో వాడుతూ ఉంటారు మరీచి అనే మహర్షి ఈ మరీచికి కశ్యపుడు అనే మహర్షి పుట్టాడు కశ్యపుడు అంటే జ్ఞానం అని అర్థం కశ్యతీ ఇది కశ్యప సో ఈ కశ్యప ప్రజాపతికి ఇంద్రాములైనటువంటి దేవతలందరూ కూడా పుట్టినారు అనే విధంగా మనకి కథారూపంగా ఉంటుంది కాబట్టి ఈ లోకపాలకుడు ఈ సమస్త దేవతలకి ప్రపితామహుడు ఎవరు బ్రహ్మగారు అదొక లీనియేజ్ దృష్టిలో లేదా మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ దీస్ న్యాచురల్ ఫోర్సెస్ ఆర్ నాచురల్ లాస్ ఈజ్ ది హిరణ్య గంధ సో బ్రహ్మదేవాథమ సంబభూవ సంబభభూ అంటే స్వయంబూవా అని నేను నిన్న మీకు మనం చేశాను భాష్యంలో కొద్దిగా నాలుగు మాటలు బ్రహ్మా పరివృఢ మహాన్ ధర్మజ్ఞాన వైరాగ్యైశ్వర్య సర్వాన్యాన్ అతిశేతీ అంతవరకు బ్రహ్మా అనే పదానికి వివరణ చూడ భాష్యారులు ఎంత ఎంత సమగ్రంగా వివరణిస్తారు బ్రహ్మ అంటే క్రియేటర్ అయిపోయింది ఇంకేముంది సో యూ నిడ్ నాట్ ఈవెన్ యాడ్ ఎనీ వర్డ్ టు ఇట్ సో బ్రహ్మగారు ఏమి వ్యాఖ్యనం చేస్తారు కానీ బ్రహ్మగారు ఈక్వల్ టు బ్రహ్మగారు పృతి పదార్థం రాయమన్నారు అనుకోండి ఏందస్తున్నారు పద్యం ఇచ్చి పృతి పదార్థం రాయకుండా ఏందస్తారు బ్రహ్మగారు ఈక్వల్ టు మాట్లాడిగా బ్రహ్మ అంటే పరివృఢ ఆ శబ్దానికి అర్థం ఏంటంటే బృహ వృద్ధం బృహ అనే ధాతువు నుంచి పుట్టింది వృద్ధి అనే దానికి అర్థం సో ఆ సర్వ జగత్ జగత్ రూపంగా ప్రకటమైన శక్తులన్నిటినీ చూసినట్లయితే ఈ శక్తులన్నిటికీ మూలస్థానము అది మహాశక్తి అది వృద్ధ వృద్ధి అనే ధాతువుకి అదే అర్థం అవుతుంది ద బిగ్ అనమాట సో పరివృఢ అంటే అర్థం అది ద బిగ్ సో ఫ్యామిలీలో ఒక పరివృఢ ఒకటి ఉంటాడు ఆ వృఢ వృద్ధ సిమిలర్ వర్డ్స్ సో అందరిలోకి పెద్ద వయస్సు చేతనే పెద్దయితే వృద్ధ అంటారు కేవలం వయస్సు చేత మాత్రమే కాకుండా సమస్త శక్తుల యొక్క మూలస్థానము ఆ సెన్స్ లో పరివృఢ మహాన్ అందరికంటే కూడా హిరణ్య గొప్పవాడు ఇంద్రుడు అగ్ని మొదలైన దేవతలు పరస్పరము వాళ్లలో వాళ్లకి గొప్ప తక్కువ ఎక్కువ అలాగంటే వ్యవస్థ ఏమీ ఉండదు ఎలాగంటే చేతులు గొప్ప కాళ్ళు గొప్ప అంటే ఏం సమాధానం చెప్తాను చేతులు గొప్పే కాళ్ళు గొప్పే అవి చక్కగా పనిచేసుకున్నంతసేపు వాటి గురించి మనం పట్టించుకొని పట్టించుకోవాలి వి ఇగ్నోర్ దెమ్ అవి పనిచేయడం మానేస్తే ఏదైనా ఒకదానికి చిన్న తేడా వస్తే మన పర్సనాలిటీ ఎంతో దాని వెనక్కాలే ఉంటుంది కాలు విని అనుకోండి కాలి బొటన వేలు అనుకోండి ది ఎంటైర్ ఐసమ్స్ ఆ బొటన వేలు ఉంటుంది gets loaded onto the uh, finger endukante aa finger focus logu chestundi the entire personality is with the finger doctor degiriki vellapudu edo gunde nopolu edthe chevi nopotu velladu anukondi the entire person is in the part of the body very interesting uh, way how we identify with the body anyway so maha ee indra agni varuna yenni kuda సమాన స్థాయిలో ఉంటాయి ఈ శక్తులన్నీ ఏ పరమేశ్వరుడి నుంచి ఆవిర్భవించాయో ఆ పరమేశ్వరుడే వాస్తవంగా మహా అంచేతనే మళ్ళీ వేళ్లలో వేళ్లకి పోటీ మనం పెట్టకూడదు చేతులు గొప్ప కాళ్ళు గొప్ప కన్ను గొప్ప చెవి గొప్ప అనే మాట ఎంత అవివేకమో అలాగే ఈ గ్రహాలకి ఈ దేవతలకి ఈ దేవత గొప్ప ఆ దేవత గొప్ప అనే మాటలు చూసారా ఇవన్నీ కూడా అవివేకం చేత వస్తాయి ఈ అవివేకం కూడా ఏ రూపంగా ఉంటుందో తెలుసునండి రెండు రూపాల్లో ఉంటుంది ఒకటి భయము రెండు కామన వీడి మనస్సులో ఎప్పుడు కామన్ ఉంటుంది ఆల్వేస్ డిజైడ్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఇప్పుడు ఆ ఏదో ఒక ప్రయోజనం ఒక స్వార్థం కోసం ఎప్పుడు చూస్తూ ఉండేవాడికి అంతటా భేదంగా అనుకుంటుంది ఈ మనిషి ఉన్నాడు మనిషి ఉన్నాడు అనుకోండి ఈ మనిషి వల్ల మనకేం ఉపయోగం లేదు కాబట్టి వీడిని మనం హలో ఆ మనిషి వల్ల ఉపయోగం ఉంది సో సే హలో రైట్ సో ఆ విధంగా స్వార్థబుద్ధి మన ప్రవృత్తిని అంత సూక్ష్మంగా ప్రభావితం చేస్తూ సో సేమ్ యాటిట్యూడ్ దేవతకు అప్లై చేస్తుంది యు ఫాలో దాట్ సో అంచేతనే మీరు చెప్పండి వీళ్ళు ఈ భాషలో వాడుతారు నువ్వు ఈ వరుణుని పూజ చేస్తే నీకేం ఒరిగింది అయ్యి ఏం ఉపయోగం లేదు ఇంద్రుణ్ణి పూజ చేస్తే మంచిది లేదా ఏముణ్ణి పూజ చేస్తే లాభమైనది పైగా మృత్యు కూడాను మనకి వీ డోంట్ లైక్ ఇట్ కుబేరుణ్ణి పూజ చేశారనుకోండి చాలామంది రాజాధిరాజాయ ప్రసహ్య సాహిమో వై శ్రవణాయ కుమ్మహే కుబేరుణ్ణి పూజిస్తారు ఎందుకో తెలుసిన సమే కామాన్ కామ కామాయ మహ్యం కామ కామాయ మహ్యం కామాన్ కామయతి ఇది కామకామ మహ్యం నా కొరకు సహ మే కామాన్ మహ్యం దాతు స మే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దాతు సహా మహ్యం కామకామాయ మహ్యం కామాన్ దాతు సో కుబేరుణ్ణి పూజిస్తాడు ఏముణ్ణి ఎవరు పూజిస్తుంది సో సో దేవతల దగ్గర కూడా సేమ్ యాటిట్యూడ్ దట్ ఈజ్ ఎనీషియల్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ బట్ ఉపనిషత్తు దగ్గర వచ్చేటికి ఇంకా దేవతల్లో మళ్ళీ ఈ దేవత గొప్ప ఆ దేవత గొప్ప నో ఇది ఓన్లీ వన్ గ్రేట్ థింగ్ ఆల్ అదర్స్ ఆర్ సబ్సర్లీ అంటోంది అదేమిటంటే హిరణ్య గర్భ ఫ్రమ్ ది మీరు జగత్తుని మెటీరియల్ గా చూసినట్లయితే విరాట్ ఆ బ్రహ్మాజీని విరాట్ అంటారు ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది యూనివర్స్ ఎందుకంటే యూనివర్స్ని అలా చూస్తారు కొంతమంది మెటీరియల్ గా చూస్తారు ఇదిగో మెటి యూనివర్స్ అంటే ఏమిటండి ఏమిటేటండి అదిగో గ్రహాలు ఉంటాయి నక్షత్రాలు ఉంటాయి భూమి ఉంటుంది ఇది యూనివర్స్ బట్ నిజానికి యూనివర్స్ వాల్యూమ్ లో ఈ గ్రహాలు నక్షత్రాలు భూమి ఇవన్నీ కలిపి ఆక్యుపై చేసి వాల్యూమ్ పాయింట్ కూడా ఉండదు అంత స్పేస్ యూనివర్స్ ఇస్ స్పేస్ అండ్ యూనివర్స్ ఈజ్ మోర్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఆర్డర్ ఇట్ ఈస్ పవర్ అండ్ ఆర్డర్ ఆర్డర్ అంటే స్ట్రక్చర్ అన్నమాట ఇంటెలిజెంట్ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ పవర్ ఉంటుంది దట్ ఈజ్ యూనివర్స్ అలా చూడడం నేర్చుకోవాలి జగత్తును సూర్యుడు అంటే అక్కడెక్కడ కూర్చుని ఉన్నాడు అని అది కాదు సూర్యుడు అంటే ఇట్ ఈజ్ ఎ బర్నింగ్ స్టార్ ఇటీస్ అండ్ దేర్ ఆర్ లాస్ అది ఎలా బర్న్ అవుతుంది దాని మీద కాస్మాలజీలో గోల్డ్ ఉంది లాస్ ఉన్నాయి అండ్ సూర్యుడు ఇట్ ఈజ్ ఏ హ్యూజ్ గ్రావిటేషనల్ పవర్ ఇటీస్ అన్ని గ్రహములు తొమ్మిది గ్రహములు సూర్యుని చుట్టూ ఇంత గ్రహాలు సూర్యుని చుట్టూ అలాగే ఆర్బిట్లో మహావేగంగా తిరుగుతున్నాయంటే ఆ ఎనర్జీ యాంగులర్ మూమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది వీటివన్నిటికీ సూర్యుని యొక్క గ్రావిటేషనల్ పూల్ వల్ల వచ్చింది సూర్యుడి గ్రావిటేషన్ ఎంత పవర్ఫుల్ అంటే ది లైట్ దట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ది స్టార్స్ టు ఎర్త్ నియరర్ టు సన్ ఇట్ గెట్స్ ట్విస్ట్ ెండ్ అయిపోతుంది లైట్ వేవ్ లైట్ వేవ్ బ్రెండ్ అవుతుంది అంత హయ్యెస్ట్ గ్రావిటేషనల్ పవర్ సన్ లో ఉంది కాబట్టి ఆ రకంగా సన్నని ఓ డిస్క్ కింద చూడకూడదు సన్ ఇస్ పవర్ సిమిలర్లీ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ పవర్ వాట్ కైండ్ ఆఫ్ పవర్ డిజార్డర్లీ పవర్ కాదు ఏదో ఎక్స్ప్లోషన్ అయినప్పుడు ఉన్న పవర్ లాంటి పవర్ కాదు orderly, structured power. So, సో దీన్నే క్రియాశక్తి జ్ఞానశక్తి సమాహారం క్రియాశక్తి ఇస్ ది పవర్ జ్ఞానశక్తి ఇస్ ది ఆర్డర్ సో క్రియాశక్తి జ్ఞానశక్తి దట్ ఈజ్ వాట్ ది యూనివర్స్ ఈస్ యూనివర్స్ ఈజ్ పవర్ అండ్ ఆర్డర్ ఈ పవర్ అండ్ ఆర్డర్ యొక్క మూల స్థానమునకు హిరణ్య గర్భ కాబట్టి అదో ఆ హిరణ్య గర్భం నుంచే ఈ జగత్వంతా పుట్టినది మహాన్ తర్వాత ఆ హిరణ్య గర్భుణ్ణి ఒక పురుషుడి కింద వర్ణిస్తున్నది ఎందుకంటే యూని పురుషుడి కింద ఎందుకు వర్ణించాలి వై నాట్ లైక్ ఎ థింగ్ బికాజ్ నిన్న మీకు మనం చేశాను యూనివర్స్ ఈజ్ నాట్ ఎ థింగ్ యూనివర్స్ ఈజ్ పవర్ అండ్ ఆర్డర్ ఎప్పుడైతే మీరు పవర్ అండ్ ఆర్డర్ అంటారో దేర్ ఈజ్ ఆల్వేజ్ ఎ కాన్షియస్ పర్సన్ బిహైండ్ ద పవర్ అండ్ ఆర్డర్ పవర్ అండ్ ఆర్డర్ ఉన్నవి దే ఆర్ ది పవర్ అండ్ ఆర్దర్ ఆఫ్ ఎ కాన్షియస్ పెర్సన్ ఒక కాన్షియస్ పెర్సన్ తన స్వరూపంలో అంతర్గతమైనటువంటి పవర్ని తన యొక్క విజ్ఞాన శక్తికి జోడిస్తే దట్ ఈజ్ వాట్ యు హ్యావ్ బిఫోర్ యూ సో అంచేతనే ఆ హిరణ్య గర్భుణ్ణి ఒక పురుషునిగా వర్ణిస్తాడు పురుషుడిగా వర్ణించినప్పుడు పురుష అంటే ఒక పెర్సన్ పురుష అంటే పెర్సన్ అనర్థం ఆ పెర్సన్ అనే సంస్కృత పదం ఇంగ్లీష్ పదం పురుషా నుంచే వచ్చింది పురుష ఈజ్ పెర్సన్ నా ఎక్కడి నుంచో బై మిస్టేక్ వచ్చింది బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ పర్సన్ ఈజ్ పురుష నవ్ ఓ చోట శంకరులు అన్నారు పురుష అని ఎందుకు వర్ణించడం అంటే మనం చదువుకుని వాళ్ళం పురుషులని కనుకర్ పెర్సన్స్ అండ్ కిరణ్య గర్భ ఈజ్ ఎ పర్సన్ లైక్ సపోజ్ ఉపనిషత్తులు చదవడానికి చేపలు అన్ని సమావేశమై ఉపనిషత్తులు చదివాయనుకోండి అప్పుడు హిరణ్య గర్భావులు పోయే బిగ్ ఫిష్ మన వాటర్ బటలోస్ అన్ని సమావేశమై ఉపనిషత్తు జరిగితే అప్పుడు హిరణ్య గర్భావులు హ్యూజ్ వాటర్ బొఫల్ సో దట్ ఈస్ లుక్ అట్ ఇట్ దట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ వస్తుత హిరణ్య ఒక విశిష్టమైన రూపం అంటూ జగద్రూపమే హిరణ్య రూపం ఈశ్వరుని రూపం జగత్తండి ఈశ్వరుని రూపం అధ్యతనే ఈశ్వరుడికి విశ్వరూపేరు విశ్వమే ఆయన చెప్పద ఆల్ అదర్ ఫార్మ్స్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ దట్ యూనివర్సల్ ఫామ్ ఎనివే సో ఆయన ఒక పురుషుని కింద మనం భావన చేస్తాం ఉపాసనకి సౌకర్యం ఉపాసనా సౌకర్యం కోసం పురుషత్వాన్ని అధ్యారోపణ చేస్తే వస్తువునుందియాలిటీ రియాలిటీ విచ్ ఈస్ ఎ కాన్షియస్ విచ్ ఈజ్ ఎ కాన్షియస్నెస్ విత్ లాట్ ఆఫ్ పవర్ అండ్ అసోసియేటెడ్ విత్ ఇట్ సో అటువంటి మాయాశక్తి అవచ్ఛిన్నమైనటువంటి ఆ సర్వజ్ఞ చైతన్యానికి పురుషత్వాన్ని ఆరోపిస్తారు అధ్యారోపణ చేస్తారు ఎందుకంటే పురుషునిగా మీరు భావన చేసినట్లయితే మీకు ఉపాసన చేయటం ఏంటి అందుకోసం పురుషత్వాన్ని అధ్యారోపణ చేయటం ఇదంతా శాస్త్రంలో అలా ఉంటుంది శాస్త్రంలో మీకు ఆల్ కైండ్స్ ఆఫ్ సెంటిమెంటాలిటీకి ఇమాజినేషన్కి స్థానం ఉండదు శాస్త్రం థింగ్స్ విడ్ బి క్లీన్ ఎనీవే సో ఆ అధ్యారోపణ చేసినప్పుడు ఆయన్ని మహాపురుషునిగా నిరూపణ చేస్తారు పరమేశ్వరుడు అంటే ఆ విధంగా భావన చేయాలి విశ్వరూపంగా భావన చేయాలి విశ్వరూపోపాసన సో ఎనీవే పురుషుడు అంటే ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యై సర్వాన్ అన్యాన్ అతిశేపే ఆయన్ని బ్రహ్మ అని పేరెందుకు పెట్టాలి ఆయన్ని మహాన్నని పరిపృఢ అని ఎందుకన్నాము అంటే ఆయన ఇతర దేవతలన్నింటినీ అంటే జగత్తులో ఆయన నుండి ప్రకటమైన సకల ప్రాణుల కంటే ఆయన సుపీరియర్ అతిశేత ఏ విధంగా సుపీరియర్ అంటే ధర్మము జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము నాలుగు లక్షణాలలో ఆయన సుపీరియర్ ఆ విధంగా చెప్పాడు దాన్ని మనస్సులో పెట్టుకుని ఆయన శంకరుడు ఓ సమాసాన్ని అక్కడ సో జ్ఞానమప్రతిమం ఎస్య వైరాగ్యంచ జగత్పతే ఐశ్వర్యం ధర్మస్థ సహ సిద్ధం చతుష్టయం అని ఆ హిరణ్య గర్భుని ఎందు నాలుగు లక్షణాలని మను మహారాజు చెప్పాడు అది మనసులో మనుస్ఫూర్తి కాలంలో మనసులో పెట్టుకుని ఆ నాలుగింటినే ఆయన ఒక సమాసంలో పెట్టారు హిరణ్య గర్భుడు హీస్ ది సోర్స్ ఆఫ్ ధర్మ ధర్మ అంటే ఆర్థర్ న్యాచురల్ లాస్ గ్రావిటేషనల్ లాస్ సో మెనీ లాస్ ఆర్ దే ఇప్పుడు రెండు హైడ్రోజన్ ఐటమ్స్ ఫ్యూజ్ అయ్యాయనుకోండి ఓ హీరియో మాట వస్తుంది అయితే ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ మాస్ మీకు డిజపిర్ అవుతుంది రెండు హైడ్రోజన్ ఐటమ్స్ మాస్ తీసుకుంటే దట్ మస్ట్ బి ఈక్వల్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఇంటూ మాస్ ఆఫ్ హీలియం ఉండాలి అలా ఉండదు మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఇంటూ టూ స్లైట్లీ మోర్ దాన్ మాస్ ఆఫ్ హీలియం అంటే మాస్ యూనిట్స్లో 0.000 పాయింట్ జీరో జీరో జీరో అలాగే సమ్ సిక్స్ జీరోస్ తర్వాత ఫైవ్ అంత మాస్ ఇట్ ఈస్ మిస్సింగ్ రెండు హైడ్రోజన్ ఐటమ్స్ ఫ్యూజ్ అయ్యేప్పటికీ ఓ హీలియం వస్తుంది దిస్ మాస్ ఈజ్ నాట్ అకౌంటెంట్ ఫర్ ఇట్ మస్ట్ బి అకౌంటెంట్ ఫర్ బికాస్ దెర్ ఈజ్ నో డిజపియరింగ్ లైక్ ఎనీథింగ్ దే మ్యాజిక్ ఏం కాదుగా మస్ట్ బి అకౌంటెంట్ ఫర్ సో దట్ స్మాల్ మాస్ ఇట్ బికమ్స్ ఎనర్జీ లాస్ ఈజ్ కన్వర్టెడ్ టు ఎనర్జీ బేస్ గానీ ఈక్వల్ టు ఎన్ తీసుకోవాలి అండ్ దట్ ఈస్ ది ఎనర్జీ ఆఫ్ దిస్ ఆ సో ఈ విధంగా దేర్ ఆర్ లాస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఈ న్యాచురల్ లాస్ కి ధర్మ అంటే వైయుల్ ఇటు ధర్మ ధర్మ అంటే మన కన్వెన్షన్స్ అండ్ కస్టమ్స్ కాదు ధర్మం అంటే ఒక ఆయన అన్నారు ధర్మం అంటే తూర్పు వైపు తిరిగి సూర్యుడు ఉదయిస్తుండగా ఉత్తరైన పొల్లతో పళ్ళు తోగుకొని ధర్మము అని చెప్పాడు అది దట్ ఈజ్ ఏ కన్వెన్షన్ ధర్మానికి మరీ అంత నేరో అర్థం చెప్పేయూడదు సో పొద్దున్నే స్నానం చేయకుండా ఇడ్లీలు సాంబారు తినకూడదు స్నానం చేసి పూజ చేసిన తర్వాతనే ఇడ్లీలు సాంబారు తినాలి అది ధర్మము ఇంకొక ఆయన చెప్తాడు అలాగే కాదు దాన్ని మరీ అంత నేరో కన్స్ట్రిక్టెడ్ సెన్స్ లో పక్క రాకూడదు ఇవన్నీ కన్వెన్షన్స్ అండ్ కస్టమ్స్ ఇదే ఇదే Uh, if they follow the overall dharma, wonderful. But dharma, uh, it is the dhavatiya dharma. He jadattu, one cosmos ga nivichim unna. There is no chaos. You can tell power ga dandhi gandha kura. Power medakana ka, a natural loss yokka, hold laden kundi. Power destructive hai kura. Appur, there will be no cosmos. Appur, pralaya uchya satsun. అలా ప్రళయం రాకుండగా ఇంతటి పవరు అనంత శక్తి కూడా అంత స్ట్రక్చర్డ్గా నిలిచి ఉంది అంటే ఆ న్యాచురల్ లాస్ యొక్క హోల్డ్ ఉన్నదన్నమాట దట్ ఈస్ ధర్మ అంచేత మనం మన జీవితాన్ని ఆ న్యాచురల్ లాస్కి అనురూపంగా మలుచుకోవాలి దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ధర్మ కాబట్టి ఈ ధర్మము ఆ హిరణ్య పూర్ణముగానున్నది మనలో ధర్మం అంత పూర్ణంగా ఉండదు ఎందుకంటే జీవి జీవుడు తన అహంకారాన్ని అడ్డుపెట్టి కొంచెం ధర్మాన్ని ఇటు వైలైట్ చేస్తాయి హిరణ్య గర్ముని ఎందుకు పూర్ణముగా ధర్మము ఉన్నది అని నాయన్ని బ్రహ్మ అన్నారు వెజ్ ది స్పిరిట్ ఆఫ్ ది వర్డ్ బ్రహ్మ జ్ఞానము మన అందరిలో కొద్దిగా గొప్ప జ్ఞానమున్నది జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చిందండి ఇప్పుడు ఇక్కడ పది బల్బులు వెలుగుతున్నాయనుకోండి ప్రతి బంబుకి సమ్ పర్టికులర్ క్యాండిల్ పవర్ ఉంది ఇది అరవై క్యాండిల్ అది ముప్పై క్యాండిలో ఐదు క్యాండిల్ వంద క్యాండిల్ బట్ ఇన్ని డిఫరెంట్ క్యాండిల్ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చింది పవర్ హౌస్ నుంచి వచ్చింది ఆ విధంగా మన సకల ప్రాణులలో ఉన్న జ్ఞానము సమాహారము ఎక్కడది కిరంజక ఉన్నది లైక్ ఈవెన్ ఇప్పుడు కన్నులలో జ్ఞానం ఉన్నది చెవులలో జ్ఞానం ఉన్నది నాలుగు జ్ఞానం ఉన్నది జ్ఞానం ఉంటుందా ఉండదా ఇప్పుడు మీరు టీవీ చూస్తున్నారనుకోండి సంథింగ్ యూఆర్ మంచింగ్ అండ్ సీయింగ్ టీవీ ఇప్పుడు కన్నులలో జ్ఞానం ఉంది చెవుల్లో జ్ఞానం ఉంది నాలుగులో జ్ఞానం ఉంది అప్పుడు ఆ రూమ్లో ఏదైనా కొంత ఫ్రాగ్రెన్స్ పెట్టినట్లయితే ముక్కులో కూడా జ్ఞానం ఉన్నది ఎయిర్ కండిషనర్ ఆన్ చేస్తే సెల్స్ అన్నిటి చర్మంలో జ్ఞానం ఉన్నది ఎన్ని జ్ఞానాలు ఉన్నాయా ఈ ప్రతి ఇంద్రియంలోనూ ఒక్కొక్క జ్ఞానం ఉన్నది కానీ అహంలో ఎన్ని జ్ఞానాలు ఉన్నాయి వీటన్నింటి యొక్క సమావేశం అహంలో ఉన్నది అదేవిధంగా సకల జగత్తు యొక్క జ్ఞాన సమావేశము హిరణ్య గర్భంలో ఉన్నది అంచేతనే ఆయన్ని సర్వజ్ఞుడు అంటారు ధర్మము జ్ఞానము ఐశ్వర్య అంటే ఈశ్వర భావం ఈశ్వర భావము అంటే ఓవర్ లాప్షిప్ అంటే యు ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ థింగ్స్ సర్టెన్ థింగ్స్ ఏవో కొన్ని థింగ్స్ మీద కంట్రోల్ ఉంటుంది కదా అన్ని థింగ్స్ మీద కంట్రోల్ ఉండదు కొన్ని ఇంటి మీద కంట్రోల్ ఉండదు మీ ఇంట్లో వస్తువులు ఉన్నాయనుకోండి టు సమ్ ఎక్స్టెంట్ యూఆర్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ది థింగ్స్ పిల్లలు ఉన్నారనుకోండి కొంచెం వాళ్ళకి ఒక పిసర్ ఇంకొక రెండేళ్ళ వయసు వచ్చే వరకు వాళ్ళ మీద ఒక పిసరంత కంట్రోల్ మనకు ఉంటుంది ఆ రెండేళ్ళు వయసు వచ్చిన తర్వాత పోతుంది ఆ సో ఆ విధంగా ప్రతి వ్యక్తి కూడా వెతికించేది కంట్రోల్ కలిగి ఉంటాడు ఇప్పుడు చీమలు ఉన్నాయనుకోండి వాటిని అన్నింటినీ కూడా చంపేసి ఏదైనా చేయొచ్చు లేకపోతే వాటిని దూరంగా తోసేసి వాటిని లెట్ యూ కెన్ లెట్ దిమ్ లేదు చూడండి ఎంత కంట్రోల్ ఉందో మీ సో ఏదో ఏ ఏరియాలో ఆ ఏరియాలో మనకి కొద్దిగా కంట్రోల్ ఉంటుంది ఈశ్వర హిరణ్య గర్భ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఐశ్వర్య అది ఐశ్వర్యం అంటే ఈశ్వర భావం ఈశ్వర అంటే ఇష్ట శాసనం శాస్తి అంటే వన్ హూ కంట్రోల్స్ హీస్ ది ఈశ్వర ఇప్పుడు ఫ్యాక్టరీకి జనరల్ మేనేజర్ ఈశ్వర అయితే అతను కూడా కొన్ని ఏరియాసే కంట్రోల్ చేయగలుగుతాడు అక్కడ మీరున్న ఎనిమిది గంటలే మిమ్మల్ని కంట్రోల్ చేయగలుగుతారు ఫ్యాక్టరీ సైడ్ అయిపోతే ఇంకా మిమ్మల్ని కంట్రోల్ చేయగలరు దాస్ హిరణ్య టోటల్ కంట్రోల్ ఇన్ ఆల్ ఆల్ టైమ్స్ ఇంకేతన ఆయన ఆ ఈశ్వర భావంలో హయ్యెస్ట్ బ్రహ్మ ఇంకొకటి మిగిలిపోయింది వైరాగ్యం ఆయన వైరాగ్యం ఇంత జగత్తుని సృష్టించి దీనికి రక్షణ కల్పించి దీనిని తనలో ఉపసంహారం చేస్తున్న ఆ హిరణ్య గర్భునికి కర్తృత్వ భావన లేదు భోక్తృత్వ భావన లేదు సూర్యుడు ఉన్నాడండి సూర్యుడు వైరాగ్య సంపన్నుడు మరి సూర్యుడిని ఒక పురుషుడిగా భావన చేస్తే ఆయన ఇంతటి వేడిని శక్తిని కాంతిని మనకు అనుగ్రహిస్తున్నాడు మనకి ఇంకో ఒకటి రెండు రోజుల్లో వర్షాలు ఆరంభమైతే అది కూడా సూర్యుని యొక్క అనుగ్రహమే సో మన ఈ ప్రాణాన్ని ఆయనే నిలబెడుతున్నాడు ఇంత మహోపకారాన్ని ఆయన సూర్యుడు చేస్తున్నాడు చిత్రం ఏమిటంటే నేను చేస్తున్నాను అనేటువంటి ఆ కర్తృత్వ భావన ఆయన నిన్న తర్వాత ఇంత సేవ వీళ్ళకి చేస్తున్నాను కదా వీళ్ళేమో అదేమిటి ఒక్క పిసర్ పూజ కూడా మనకి చెయ్యరు అనో లేకపోతే ఎక్కడో మీరు కసల్లో విన్నట్టుగా నేను ఇంత సేవ చేసాను ఏమైంది ఆ బ్రహ్మగా లేదో ఆయన హడాడు తప్పిస్తే మన సేవకి గుర్తింపు లేదు ఏం లేదు అని సూర్యుడికి ఒళ్ళు మండి ఆయన చల్లబడిపోయాడు అని అలాగేమైనా కథలు మీరు విన్నారా అప్పుడు వినుండొచ్చు ఉన్నాయి కథలు కథలకు లోటు ఉందండి కాళ్యకండ గణపతి మూలిగారు అన్నారా ఈ కథలు మన సమాజాన్ని మన ధర్మాన్ని బాగా పాడు చేసేవే ఏవో కథలు ఓ కథలు ఉంటూ ఆ కథలు చెప్పిన చోట ఈ కథ సత్యము అనే దృష్టితో చెప్పలేదు ఏదో మరో పాయింట్ని ఎంఫసైజ్ చేయడం కోసం కథను చెప్పారు మహా మహర్షులు అలా చెప్పారు కథ అనేసి ఒక స్పిరిట్ తో మనవాళ్ళు ఆ స్పిరిట్ వదిలిపెట్టేసి ఆ కథనే పట్టుకుంటారు సో సూర్యుడు ఒకసారి సరిగ్గా ప్రకాశించడం మానేశాయి కదా మానేస్తే అప్పుడు సూర్యుడి భార్య మామగారి దగ్గరికి వెళ్ళి ఆయన మా ఈ మధ్యన అల్లుడు సరిగ్గా ప్రకాశించట్లేదు బాగా అని అలాగ ఆయన సంగతిగా నేను చూస్తానని ఆ సూర్యుడిని పట్టుకెళ్ళి ఈ కత్తికి పదులు పెట్టే రాయి ఉంటుంది చూడండి ఆ రాయి మీద పెట్టి ఆ సూర్యుడికి పదులు పెట్టి ఆ ఈసారి బాగా ప్రకాశిస్తాడు పోవ పెట్టాడు ఏదో ఇలాంటి సంస్థ ఏదో సిగ్నిఫికెన్స్ ఉంది ఇవన్నీ ఈ కథలో పక్కన పెడితే సూర్యుడు నిరంతరంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఈ ప్రకాశించిన దానికి ఆయన రివార్డ్ ఏమీ అడగడం వైరాగ్యం అండి చంద్రుడికి వైరాగ్యం భూమికి వైరాగ్యం ఈ ప్రకృతి శక్తులన్నింటికీ కూడా గొప్ప వైరాగ్యం ఉంటుంది వైరాగ్యం లేనివాడు మానవుడే పశువులకి వైరాగ్యం ఇప్పుడు పశువులు చూడండి అవి దే డోంట్ వాంట్టు ఎక్యూములేట్ ఉందనుకోండి మీరు ఒక రెడ్డ ముక్క విసిరేరనుకోండి అది గెంతేసి తినేస్తుంది ఇంకోటి విసిరేరనుకోండి తినేస్తుంది మూడోళ్ళు విసిరేరనుకోండి డౌట్ ఆలోచిస్తుంది లెదర్ టు గో ఫర్ ఇట్ ఆర్ నాట్ ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ ఆలోచించి ఆ ఫోన్లే అని ఆ మూడోది కూడా తినేస్తుంది నాలుగోది విసిరేయారనుకోండి సాయంకాలం ఉపయోగపడుతుందని తీసుకెళ్ళి దాటుకుంటుందా ఓన్ డూ దానికి సాయంకాలం విచారం దానికి లేదు హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఐడియాస్ సో ప్రకృతి శక్తులు చెట్టు ఉందనుకోండి అది మనం రాళ్ళు వేసుకుంటే మనకి ఫండ్ ఇస్తుంది మనం గొడ్డలతో నరికే ప్రయత్నం చేస్తే మనకి నేడిస్తుంది నరుకుతున్నప్పుడు కూడా నేడే ఇస్తుంది వాటి నేళ్లో నిలబడి ఆ చెట్టు నరికేస్తుంది నరికేసి ఇంకో చెట్టు నేళ్లోకి పారిపోతుంది సో ప్రకృతి శక్తులలో మీకు వైరాగ్యం పూర్ణంగా దర్శనం చేస్తుంది వచ్చింది వైరాగ్యం వీటన్నిటికీ ఆ హిరణ్య గర్భుని యొక్క లీలకి ప్రకృతిలో ఉండేటువంటి లాస్ దాంట్లో ఉండే ధర్మము జ్ఞానము వీటిల్లో స్వార్థ బుద్ధి లేదు స్వార్థబుద్ధి గలవాడు మానవుడే జీవభావము నేను పరిచ్ఛిన్నుడైన జీవుడను అనే అజ్ఞానం చేత ఆ జీవుడు కూడా లిమిటెడ్ అయిపోయి ఇన్సెక్యూర్ అయిపోవడం చేత ఆ స్వార్థ బుద్ధి వచ్చింది మీరు ఇన్సెక్యూర్గా లేరనుకోండి ఇఫ్ యు ఆర్ సెక్యూర్ మీర్ ఇఫ్ యు ఫీల్ యు ఫీల్ సెక్యూర్ దెన్ మీ ఎందు స్వార్థం ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఎనీవే వైరాగ్యము కూడా పరమేశ్వరుని ఎందుకు పూర్ణముగా ఉంది ఈ నాలుగు లక్షణాలు ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్య అనే నాలుగు లక్షణాలు ఆ హిరణ్య గర్భనయందుకు పూర్ణంగా ఉన్నాయి కనుక ఆయనకి బ్రహ్మ ఆయన దేవానా ప్రథమ సంబభూవ చూడండి శంకరులలో వ్యాఖ్యానం చేస్తారు అందాము దేవానా ద్యోతనవతాం ఇంద్రాదీనాం ప్రథమ గుణై ప్రధాన సన్ ప్రథూవ అమ్యక్స్వాతంత్ర్యేణ ఇత్యయ సో బ్రహ్మగారు దేవానా ప్రథమ సంబూవ దేవానా అంటే దేవతలలో దేవతలు అంటే అక్కడ ఎవరో కూర్చుని ఉన్నారు అని అలా మీరు చూడొద్దు ఆ దివ్ అనే ధాతువుకి ప్రకాశము అని అర్థము అదే ఆయన అంటున్నారు ద్యోతన వతం ప్రకాశము గలవారిలో అంటే అకాస్మిక్ పవర్స్ అనమాట సన్ ఈజ్ అకాస్మిక్ పవర్ సన్ అంటే ఎవడో ఆయన అక్కడ మంచిగట్టు కూర్చున్నాడు అని కాదు ఇట్ ఈస్ అకాస్మిక్ పవర్ మూన్ ఈజ్ అకాస్మిక్ పవర్ సో ద్యోతన వతం ఆ పవర్ ద్యోతనము అంటే ప్రకాశము అనగా పవర్ నాట్ ఓన్లీ బ్లైండ్ పవర్ కాదు ఇండిస్క్రిమినేట్ గా పనిచేసే పవర్ కాదు ఆర్ధర్లీ పవర్ దట్ ఈస్ ది ద్యోతన అని చేతనే ఆ దేవశబ్దానికి అర్థం అవుతుంది అటువంటి అకాస్మిక్ పవర్స్ వాటికి దేవతలు పేరు పెడతారు ఇంద్రా అని ఒక పవర్ సో ఇంద్రా అంటే ది వైటాలిటీ ఆఫ్ ద యూనివర్స్ దట్ ఈజ్ ఇంద్రా ద ఇంటెలిజెంట్ యూనివర్స్ అని అంటే దెర్ ఈజ్ నాలెడ్జ్ ఎ స్పార్ట్ ఆఫ్ ది యూనివర్స్ దట్ ఈస్ బ్రహ్మాజీ ఆర్ హిరణ్య గర్భ దెన్ దెర్ ఈజ్ వైటాలిటీ ఇన్ ది యూనివర్స్ ఎందుకంటే దెర్ ఈస్ లైఫ్ ఇన్ ది యూనివర్స్ సో ఇదొక లైఫ్ అదొక లైఫ్ ఇదొక లైఫ్ ఇదొక లైఫ్ అని ఇలాగే ఇన్ని లైఫ్ ఫార్మ్స్ ఉంటే వీటి వీటన్నింటి యొక్క మూలస్థానంలో లైఫ్ ఉండొద్దండి దట్ ఈస్ ది వైటాలిటీ నేను మొన్న ఒక సమాచారం చదివి ఆశ్చర్యపోయాను యు గో టు ది ఓషన్ సమ్వేర్ ఇన్ ది మీడియన్ ఒడ్డు మీద కాదు నియర్ ది షోర్ కాకుండా గోయింగ్ సైడ్ ది ఓషన్ అంటే టేక్ అవుట్ వన్ గ్యాలన్ వాటర్ పెసిఫిక్ ఓషన్ నుంచి ఒక గ్యాలన్ వాటర్ తీశారు తీసి ఆ గ్యాలన్ వాటర్ ని స్టర్ చేసి అంటే యూనిఫారం చేసి దాని ట్వంటీ వన్ ఎంఎల్ ఆ వన్ ఎంఎల్ వాటర్ ని మైక్రోస్కోప్ లో ఎగ్జామిన్ చేశారు దాంట్లో ఎన్ని లైఫ్ ఫామ్స్ ఉన్నాయో కౌంట్ చేశాయి లైఫ్ ఫామ్స్ చిన్న చిన్న బ్రానులు అలా కౌంట్ చేసే మెషిన్స్ ఉంటాయి సో ఆ మెషిన్ ఏం చేస్తుంది మీరు కౌంట్ చేయలేరు కదా మీరు కౌంట్ చేద్దాం అనుకునేప్పుడు కాదు ఇట్టి నుంచి అటో వర్క్ ఉంటుంది సో కౌంటింగ్ మెషిన్స్ ఉంటాయి లైట్ ప్రిన్సిపుల్ మీద కౌంట్ చేస్తాయి ఆ వన్ ఎంఎల్ సొల్యూషన్ ఆ వాటర్ లో ఎన్ని లైఫ్ ఫార్మ్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్ అక్కర్లేదు అప్రాక్సిమేట్ గా ఏదో వెయ్యి ఉన్నాయి రెండు వేలు ఉన్నాయి కౌంట్ చేసి దాన్ని గ్యాలన్ ఎక్స్ట్రాపులేట్ చేస్తే దేర్ ఆర్ ఎ మిలియన్ లైఫ్ ఫార్మ్స్ ఇన్ వన్ గ్యాలన్ ఆఫ్ వాటర్ దట్ ఈజ్ వాట్ ది సైన్స్ ప్యాలసీస్ ఇప్పుడు సముద్ర జలం జడమంటారా అలా అంటే జడం అంటే మీరు జడంలో చూడాలనుకున్నారు కాబట్టి జడ అంటే ఇంత లైఫ్ ని మీరు ఓవర్లుక్ చేసి కానీ మీరు జడ అనలేదా సముద్రంలో ఉన్నంత బయోడైవర్సిటీ ఇప్పుడు నేల మీద లేదు సముద్రంలో డైవర్సిటీ టెరిఫిక్ డైవర్సిటీ నిజానికి వాళ్ళు ఏమన్నారంటే ఈ రీసెర్చ్ సముద్ర జలాల మీద రిసెర్చ్ డైవ్ చేస్తూ ఉండటం రీసెర్చ్ చేస్తూ ఉండడం కొత్త కొత్త లైఫ్ ఫామ్స్ అని కనిపెడుతూ ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది అలా నడుస్తున్నంతసేపు కొత్త కొత్త లైఫ్ ఫామ్స్ వాళ్ళకి దొరుకుతూనే ఉంటాయి దట్ కైండ్ ఆఫ్ డైవర్సిటీ ఇస్ దేర్ ఇన్ ది ఓషన్ అండ్ ఈ డైవర్సిటీ ఇట్ ఇట్ గ్రోస్ ఆల్సో ఎస్ టైమ్ ప్రోగ్రెస్ ఇట్ గ్రోస్ గ్రోస్ సో కాబట్టి దేర్ ఈస్ సో మచ్ లైఫ్ అరౌండ్ All that life and ఆల్ దట్ లైఫ్ అండ్ వైటాలిటీ దట్ ఈజ్ ఇంద్ర సో ఇంద్ర ఒక దేవత అగ్ని హీట్ వాయు వీళ్ళందరూ దేవత సో దేవానాం ప్రథమహ ఈ దేవతలన్నీ ఆ హిరణ్య గర్భుడించే పుట్టాయి కాబట్టి ఆయన ఈ దేవతలందరికీ ప్రథమ అంటే మొదటి మొదటివాడు ప్రథమ అంటే ఏం motta modati vaadu. అంటే ముందు ముందు ఆయన వచ్చి ఆయన తర్వాత ఈ దేవతలు వచ్చారు కాబట్టి కాలం దృష్టిలో హీఈస్ ది గ్రేట్ గ్రాండ్ అనే అర్థంలో ప్రథమ అగ్రే సంబభూమా సో మొట్టమొదటి ఆయన వచ్చాడు అలాగే మీరు టైం వైజ్ ఆయనకి ప్రథమ శబ్దానికి అర్థం చెప్పచ్చు ప్రథమ శబ్దానికి అలా అర్థం ఉంది ప్రథమ అంటే ఫస్ట్ ఫెలో అంటే అర్థం ఏంటండి ఆల్ పీ అదర్ పీపుల్ ఆర్ లేటర్ అని అర్థం టైం వైజ్ ఆల్ ప్రథమ శబ్దానికి టైం వైజ్ మీనింగ్ మానేసి సుప్రీం హయ్యెస్ట్ అని అర్థం చెప్పొచ్చు ఆ రెండర్థాలు చెప్పారు కాబట్టి ఈ దేవతలందరూ తర్వాత ప్రకటమైనారు ముందు హిరణ్య గర్భుడు ఉండే అది ప్రథమ అగ్రే సంబువ ఆర్ ఈవెన్ వైల్ ది యూనివర్స్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వే ఈ దేవతలందరికంటే కూడా హిరణ్య సర్వశ్రేష్ఠుడు సో ప్రథమ గుణై ప్రధాన గుణములు సో ధర్మము జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము ఇవన్నీ కూడా అన్ని కాస్మిక్ పవర్స్ లోనూ ఉన్నమాట వాస్తవమే కానీ పూర్ణంగా మీకు హిరణ్య గర్భుని భాసిస్తాయి కాబట్టి ఆ దృష్టిలో ఆయన ప్రధాన ప్రముఖుడు అనే అర్థంలో ప్రథమ సో అనే పదాన్ని రెండు రకాలుగా దాన్ని మనం దర్శించేటువంటి అవకాశం ఉన్నది అది చూపించారు ఓకే ప్రథముడుగా సంబభూవ అంటే అభివ్యక్త మ్యానిఫెస్ట్ ఇట్ ఈజ్ ఆల్ మేనిఫెస్టేషన్ పరమేశ్వరుడే జగద్రూపంగా మేనిఫెస్ట్ అవుతాడు అంతేగానే ఏదో ఫ్రమ్ నథింగ్ ఫ్రమ్ నోవేర్ రో ఈ జగత్తుని ఏదో మాయ చేసి సృష్టించాడు అనేటువంటి ఇథియలాజికల్ ఐడియాస్ ఉన్నాయే దే ఆర్ నాట్ యాక్సెప్టబుల్ వాస్తవంగా స్పెషల్ క్రియేషన్ అనేది ఏదీ లేదు స్పెషల్ క్రియేషన్ అంటే అంతకుముందు లేని దానిని ఇప్పుడు ఉన్నట్లు చేయుట దెట్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఏ స్పెషల్ క్రియేషన్ అలాంటి దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఏ స్పెషల్ క్రియేషన్ దెర్ ఈజ్ ఓన్లీ మేనిఫెస్టేషన్ దెర్ ఈజ్ ఓన్లీ ఇవల్యూషన్ థీరీ ఆఫ్ ఇవల్యూషన్ సో ది యూనివర్స్ ఇవాల్వ్స్ అవుట్ ఆఫ్ ఈశ్వర అంతే అండ్ ఈ ఇవల్యూషనిస్ట్స్ క్రియేషనిస్ట్స్ ఇవల్యూషనిస్ట్స్ ఫిలాసఫర్స్లో వెరైటీ ఇవల్యూషనిస్ట్స్ ది వెస్ట్లో మీరు ఈ డిఫరెన్స్ బాగా కనబడుతుంది క్రియేషనిస్ట్ ఎవడంటే ఈ క్రిస్టియన్ థియాలజీలో ఫండమెంటలిస్ట్ వీళ్ళు ఉన్నారు చూడండి వీళ్ళందరూ క్రియేషనిస్ట్స్ ఎందుకంటే బైబిల్లో ఎక్కడో క్రియేషను ఫస్ట్ డే ఇది క్రియేట్ చేశాడో సెకండ్ డే ఇది క్రియేట్ చేసాడో అలా So, they believe in creation, whereas evolutionists say, no, no, we don't accept creation, because creation is a, it is not acceptable to logic, it is illogical. So, it is a, illogical, not accept it, it is a, beyond logic, it is accepted, it is an illogical, it is accepted, it is a, ghashna, how about you? So, creation is not logical, so it is evolution. Therefore, that the Godhead has evolved as the creation. గాడ్ అనడానికి ఇష్టం ఉండదు గాడ్ అంటే సమ్ పెన్సన్ మనస్సుకు వస్తుంది సో దే హ్యావ్ ఏ ప్రాబ్లం విత్ ది పెర్సన్ సో బికాస్ పెన్సన్ ఈజ్ ఆల్రెడీ అసోసియేటెడ్ విత్ స్పెషల్ క్రియేషన్ కనుక సో దేస్ ఏ అడెంటిటీ గాడ్ హెడ్ హెజ్ ఈ వాల్డ్ రివల్యూషనిస్ట్ అది గొప్ప రివల్యూషన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ఫిలాసఫీ అని వాళ్ళు అనుకుంటారు పదిహేడవ శతాబ్దంలో వచ్చే రివల్యూషనిస్ట్ మన భారతదేశంలో సాంఖ్యులు దే ఆర్ ది ఫస్ట్ ఇవల్యూషన్స్ Kapila is the first evolutionist of the world. History of philosophy, Kapila Maharshi, the first evolutionist. I need to say, special creationism is a special creationism. It is all evolution. And the Upanishad-Tullah, it is a manifestation. It is an evolution and a manifestation. Evolution and manifestation are the same. The same is the same scale.